పుట్టుగు నీ అధీనమే భోగము నీ ఆధీనమే అట్టే ఈ భావనకు అరుదయ్యా నాకు కానట్టుండవచ్చు నీ కల్పిత మేను మోచి మీ ఆజ్ఞ మీరవచ్చునా నానాజీవులు వడే నాలి ఘోరములు చూచి దీనికంత వగతువో దేవా నీ చిత్తానను తొట్టిన పాపపుణ్యాలు తొలె నీ పంపులే పుట్టిన మీ మాయలెల్లా పోదొబ్బేమా ఒట్టున్న జీవులు ఒరలుచుండగచూచి ఎట్టునీ ఓరిచేవో ఈ వేదనకిప్పుడు చెచ్చర ఈ జన్మములు శ్రీవెంకటేశ్వర నీవే ఇచ్చినవి నీ తోడ ఎదురాడేమా నిత్సలు మావంటివారి నేరుపు నేరాలుచూచి వచ్చినే శరణనగా వహించుకోవలసే